అందరం కళ్ళు మూసుకున్నాము హలో యు ప్రభా నీకే వందరా మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో ఉంటావు అక్కడ నువ్వు ఉంటా అంటున్నావు వేస్తు ప్రభావ మేము నమ్ముతున్నాం మెస్ మేము మా మధ్యలో ఉన్నారని మరి ఈ ఉదయకారణ సమయం ముందు ఈ కాన్ఫరెన్స్ కాల్ మీరు ఏర్పాటు చేసినందుకు మేము ఎంతగానో మీకు కృతజ్ఞత ఉండాలని ప్రభా మరి ముఖ్యంగా మేము ప్రార్థన చేస్తున్నాం ఇస్తు మా ప్రతి ప్రార్థన అన్నిటికి వెళ్లాలా మా సొంత తలంపుతో మా సొంత బుద్ధితో మా సొంత ఆలోచనతో మేము ఏం చేయొద్దా ప్రతిది నీ ఆజ్ఞతో నచ్చింది మేము పాటించాలా నీ ఆజ్ఞ ప్రకారం మేము పొద్దున్న నుండి రాత్రి దాకా అలాగనే జీవించుతూ ఉండాలా అని మా సొంత తలంపులు తీసివేయండి ఒకవేళ సాధారణంగా తలంపులు తీసుకొస్తే మీరు మాతో నీకు మాట్లాడియండి ఇస్తుప్రభ నువ్వు గొప్పకారం ఈ రోజు పాటల ద్వారా వాక్యం మీరు మాయం మరి ముఖ్యంగా రాని బిడ్డలతో మీరు మాట్లాడండి వాళ్ళు ఏ సమస్య నీకు తెలిసేస్తు ప్రభా ప్రతి సమస్యలో వాళ్ళకు విడుదల మీరే నడిపించమని ఏ సుక్రీస్తున్నా పాటిస్తున్నాం తది అమేన్ అమేన్ బ్రదర్ పాటల పుస్తకంలో పాట నంబర్ నూట తొంభై ఇది దేవునికి మహిమ కొడుకు పాడుతున్నాను నేను ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచిపోగా నేను పోగా నన్ను హేసయ్యా నన్ను హత్తుకున్నా రేసయ్యా ఎంత మంచి దేవుడయ్యా ఎంత మంచి దేవుడ వేసయ చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేయ నిన్ను చేరాగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నాకున్న వారందరూ పోయి నను వారందరూ నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవాలి దయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడవాలి దయ్యా ఎంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేయ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేయ నివులే కొండ నేను ఒక్క క్షణమైనా బ్రతకాలేనయ్యా నువ్వు లేకుండా నేను ఒక్క క్షణమైన బ్రతకాలేనయ్యా నీతో కూడా ఈ లోకము నుండి కన్నీరికి చేరగనే సయ్యా నుండి సన్నిధికి చేరదనేసంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్నేసయ్రదర్ థ్యాంక్ యూ ఒకసారి మనం వాక్యాలకు వెళ్ళిపోదాం ప్రార్థన చేద్దాం చిన్నగా స్తోత్రం ప్రభావా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతులకు దేవ మహమస్ తండ్రి పరిశుద్ధుల నీకిష్టత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో అందరినీ ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రవ్వ మమ్మల్ని సజ్జలకు పిల్లలు పెట్టుకున్నారు ఈ యొక్క దినానికి ప్రభావ నూతనమైన కృపును మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు వన్నాను ప్రభా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రవ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభావా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపా దేవుడు ప్రభా నీకు వన్నాడు ప్రభావా దిగాల సంబంధం ప్రభావ మీ వాక్యమే ధ్యానిస్తాను మీకు పరిశుభాత్మ నడిపి మాకు దయచేని ప్రభావ వాక్యంలోని సత్యాన్ని మీకు గ్రహించలేగనా మా ఆత్మీయ నేతలు తెరవండి ప్రభావ మీరే మాత్రం మాట్లాడండి ఆయన ఇసు ప్రభా మా మనసు పరిపరి పోకుండా నేను మీ వాక్యం కేంద్రీకరించుకోవడానికి సహాయపడండి చిన్న గొర్రె పిల్లలాగా మమ్మల్ని మెల్లమెల్లగా ఒక ప్రభావ మీకు చేయబెట్టి నడిపించి ఓ ప్రభావ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి పర్షదార్చామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామిన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మనము ఎపిసీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఎపిసిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము కాబట్టి ఈ వాక్యం దేనికి సంబంధించిందంటే ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా దేవుని బిడ్డలతో సాహసంగా మనం కలిగి ఉండాలా ఏ రీతిగా మనం ఆ సాహసం ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఏ రీతిగా మనం నడిపిస్తుంది అనే సత్యం మనం గ్రహించకు దేవుడు పౌరు భక్తుడు ఈ యొక్క సంఘానికి ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈ యొక్క సంఘంలో సమాధానం లేకుండే కాబట్టి సమాధానం దేవుని సాదుష్యం సమాధానం ఒకరికొకరు ఐక్యత కలిగి ఒకరు ఒకరు చెప్పిన విధానం ఒకరికి అర్థం చేసుకొని దేవుని వాక్యం ఏ రీతిగా అది అర్థం చేసుకొని సమాధానం కలిగి ఉండాలనే విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి అట్లా సమాధానం లేకపోతే ఏం జరుగుతుంది దేవుని ఆత్మ ఆ రీతికి మనం నడిపించకపోతే ఏం జరుగుతుంది కాబట్టి మన ఆత్మ ద్వారా నడిపించబడాలా అది మనం తర్వాత ఏం చేయాలా అది మనం కాపాడుకోవాలంట అది ఐక్యం చేసుకోవాలా కాపాడుకోవాలా మూడు విషయాలు సమాధానంగా ఉండాలా ఐక్య ఐక్యంగా ఉండాలా తర్వాత ఆ ఐక్యత మనం కాపాడుకోవాలా దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలా కాబట్టి అట్లా నడిపిస్తే ఏ రీతిగా మనం ఆత్మ మన జీవితం మన సేవ జీవితంలో మనం ఎట్లా ముందుకు పోగలం కాబట్టి ఆ రీతి ఉన్నప్పుడు ఎపిస్ పత్రిక నాలుగో అధ్యయంలో మొదటి వచ్చిన చూస్తే కాబట్టి మీరు సమాధానం అను చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ఒకరికొకడు సహించు చూడండి అంటే సమాధానం అను చేత ఆత్మ కలిగించు ఐక్యము కాబట్టి సమాధానము అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా మన ప్రవ్య సమాధానం కరత కాబట్టి మీరు అన్నప్పుడు ఒక దేవుని బిడల గురించి ఒక సంఘం గురించి చెప్తున్నారు కాబట్టి ఈ రోజు చూస్తే మనం సంఘాల చూస్తాం కదా ఒక దశలో చూస్తే సమాధానం ఉండదు కలిసిమెలిసి అందరు ఉంటారు కానీ సంపూర్ణంగా సమాధానం ఉండదు ఎక్కడ కనిపించదు మనకి ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా సమాధానం లేకుంటే మనం దేవుని బిడలు ఎట్లా ఏ రీతిగా మనం అవుతాం చూడండి మనం ఒకసారి మనం సేవా జీవితం మనకు పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ వాళ్ళతో మనతో మంచిగానే ఉంటారు కాబట్టి వాళ్ళు పైకి అట్లా కనిపిస్తారు వాళ్ళ హృదయంలో సమాధాన హృదయం ఉండదు కాబట్టి అట్లా ఉండడానికి వీల్లేదు అనే విషయం ఇక్కడ చెప్తుంది కాబట్టి మీరు సమాధాన బంధము అంటే సమాధానం ఒక బంధం అంట మనకి అంటే బంధం అంటే ఒక కుటుంబం ఉంది కుటుంబంలో ఏమిటి బంధువులు ఉంటారు మన కుటుంబము తన పిల్లలందరూ కలిసి ఒక సమాధానం ఒక బంధం లాగా అంటే ఒక రిలేషన్ లాగా ఒక రిలేషన్ లాగా ఉండాలంట కాబట్టి మనం అంతా సంగం ఆయన ఆయన శరీరం కదా మనం అందరూ కాబట్టి మన అంతా ఒకే ఐక్యత కలిగి ఉండాలా ఆత్మీయ జీవితంలో అనే విషయం అక్కడ చెప్తున్నాడు ఐక్యత కలిగి ఉండటం అంటే ఏ రీతిగా ఉండగలం అన్నప్పుడు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యం అంటే దేవుని ఆత్మనే అదంతా ఐక్యత కలిగిస్తుంది కాబట్టి దేవుని యొక్క అభిషేకం ఉన్నప్పుడే ఈ సహవాసం కలిగి ఈ సమాధానం కలిగి ఇట్లా మనం ఐక్యంగా ఉంటామంట అంటే ఒకే రకంగా ఉంటామంట ఏ రీతిగా ఉన్నప్పుడు మనం అపస్తులు కాదని మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు రెండో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో చూస్తాం మనం అది శిష్యులు కూడా వాళ్ళు ప్రభు నెంబడిచ్చిన తర్వాత ఆయన సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత మూడోదం తిరిగి లేచిన తర్వాత వాళ్ళంతా ఒ జమ జమగూడి అందరు ఒకరికొకరు బాగా ప్రార్థనలు ఉండేవాళ్ళు ఒకరు ప్రార్థన చేస్తుంటే కొంతమంది సేవకి వెళ్ళేటోళ్ళు వీళ్ళు గురించి వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ అందరూ ఏక మనసు కలిగి మనం చూస్తాం ఆపోస్తుల కార్యంలో నాలుగో అధ్యాయంలో చూస్తాం మనం వాళ్ళంతా ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పరశురాత్మ అభిషేకం వాళ్ళకి ఆ యొక్క ప్రదేశం కంపించడం అంతా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఈ కైక్యత అనేది లేకపోతే దేవుని దేవుని సువార్త ప్రకటించబడదు అది ప్రబలదంట కాబట్టి ఐక్యం ఉన్నప్పుడే సువార్త అది విజృంభించి ప్రకటించబడాల కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఐక్యత కలిగి అందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేసినారు అందరూ తరువాత ప్రబలింపజేసినారు ఆ కాలంలో అంటే అంత సమాధానం కలి విన్నారు నీలో ఆత్మ నాలోన ఆత్మ ఒక్కడే కాబట్టి వేరియేషన్స్ ఎక్కడ ఉండదు కాబట్టి ఈ ఈ వేరియేషన్స్ ఎక్కడొస్తుంది నువ్వు చెప్పే బోధ ఒక రీతిగా ఉంటుంది నేను చెప్పే బోధ ఒక రీతిగా ఉంటుంది కాబట్టి ఎవరు ఏ బోధ చెప్పినా గాని అది బైబిల్ నుంచి కలిగిందా లేదా అనేది పరిశీలించాల ఫస్ట్ మొదట అది పరిశీలించకపోతే నీలో ఏ ఆత్మ ఉందో తెలియదు బహుశా మోక్షపుచ్చు ఆత్మ ఉండొచ్చు కాబట్టి సమాధానము నువ్వు నువ్వు సమాధానం పడకపోతే ఖచ్చితంగా నీలో నువ్వు దేవుని ఆత్మ చేత ఐక్యం చేత నువ్వు నడిపింపు పడలేదన్నట్టు కాబట్టి సమాధానం గలవారు దాన్ని వారు దేవుని కుమారులు అని వాక్యం చెప్తుంది మన ప్రభు చెప్తారు కదా కాబట్టి సమాధానం కలిగి ఉన్నప్పుడే ఈ ఐక్యతను మనం కాపాడుకుంటాం విషయం అక్కడ చెప్తున్నాను కాబట్టి ఐక్యతను కాపాడుకుంటే ఏందో శ్రద్ధ కలిగిన వారే కాబట్టి శ్రద్ధ ఉండాలంట అంటే ఆశ ఉండాలంట ఈ ఐక్యతను కాపాడుకోవాలని ఆశ ఉండాలి ఒక సహవాసంలో మనం ఉన్నప్పుడు ఈ సహవాసం ఉన్నప్పుడు ఆత్మీయమైన సహవాసం ఉన్నప్పుడు అది మనం కాపాడుకోవాలంట ప్రతిక్షణం అంటే కాపాడుకోకపోతే ఏమైతుంది ఐక్యత పోగొట్టుకుంటాం అన్నట్టు అందుకే దేవుని ఆత్మ మనకి ఎంతో అవసరం పరిశుధాత్మ అభిషేకం లేకుంటే ఇవన్నీ మనం మనలో రెస్టోర్ రావు మరి ఇవన్నీ మనం చేయలేము కాబట్టి సమాధానంగా ఉండాలా సాధ్యత అందరితో మనం సమాధానం కలిగి మీ మీద తిరుగుబడతాను చేసినా మీద వ్యతిరేకంగా వేసినా గానీ నువ్వు సమాధానంగా ఉండాలా ఎందుకంటే నీ వాక్య నువ్వు చదువుతున్నావు ఈ వాక్యం నీకు అర్థమైనప్పుడు వాళ్ళు చదవలేదు కాబట్టి వాళ్ళైతే వాళ్ళకి అర్థం కాదు నేను దేవుని బిడలేము అనుకుంటున్నారు కానీ సమాధానం అనేది ప్రభువు నుంచే రావాలి కదా మనం మన మన మనతో సమాధానం పరచుకోలేదా మన పాపులంగా ఉన్నప్పుడు మన కోపము ద్వేషంలో ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మనతో ఆయన సమాధానం పరచుకోలేదు మనల్ని కాబట్టి సమాధాన పరచుకోవడం ఆయన సమాధాన పడినప్పుడు మనతో పాటు మనల్ని మనం ఇతరులకు గురించి మనం ఎందుకు సమాధాన పడవద్దు వాడి మీద నీకు నీ మీద దేశం ఉండొచ్చు వాడికి కానీ నువ్వు సమాధానం కలిగి ఉండాలా నువ్వు అప్పుడే నీలో దేవుని ఆత్మ నీలో ఉన్నట్టు విధంగా అర్థం చేస్తు ఆ ఐక్యం కాపాడుకొని శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఒకరిని ప్రేమతో సహించాలంట కాబట్టి దేవుని ప్రేమ ఉండాలా మన హృదయంలో చూడండి దేవుడే ఆత్మ దేవుడే కాబట్టి ఆయన ఆయన నీలో ఉంటే దేవుని ఆత్మ నీళ్ళు ఉంటే నీలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతో ఏం చేయాలంటే ఒక్కరినికొకరు సహించాలంట అంటే ఇది ఈ కాలంలో మనం చూసినప్పుడు భయంకరంగా ఉంటారు మనుషులు జీవిస్తుంటారు కదా ఎంతగానో మనల్ని ఆయాస్స పెడతా ఉంటారు ఎంతగానో చేస్తూ ఉంటారు కానీ మనం ప్రతి దశలో మనం ఏం చేయాలంట సహించాలంట ఎందుకంటే దేవుడు ఆ విషయం నేర్పించ ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రేమ కలిగినటువంటి అది మనకు ప్రభు నేర్పించింది ఈ లోకస్తులో ద్వేషంతో కోపంతో ఉంటున్నారు కానీ మనకు దేవుడు చూపించలేదు ఆయన ప్రేమ ద్వారానే మనల్ని చేయించుకున్నాను కదా ఆయన కలవరిసీల్లో తన ప్రేమను చూపించిండు ఆ ప్రేమ ద్వారానే మనం రక్షింపబడినాం కాబట్టి ఆ ప్రేమను ఎదుటి వాళ్ళకు మనం చూపించాలా అన్నిటిని మనం భరించాలన్న విషయం చెప్తాం ఒకటి కూడా సహించుతూ మీ తగినట్లుగా మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికముతోనూ నడుచుకోవాలంట వాళ్ళని చూడండి మన పిలుపు ఏంది మన ఏర్పాటు ఏంది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయన ఆయన పిలుపులో మనం ఉన్నప్పుడు చూడండి ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన సెలవు మోసినప్పుడు ఎంతగానో ఆయన మీద ఉమ్మ వేసిండు గుద్దినడు రాళ్ళతో గుర్తిండు ఎంతో భయంకరంగా వేసిండే కదా వాటి అన్నిటిని సహించిండు ఆయన కాబట్టి ఆయన వచ్చిన ఒక విధానము ఆ పర్పస్ ముగించేంత వరకు అన్నిటిని సహించి ఒక్క మాట కూడా ఎవరు ఆయన మనం చూస్తాం వాక్యం పిలాస దగ్గరికి వెళ్ళినప్పుడు గాని రా ఎక్కడ గాని ఆయన ఒక్క మాట కూడా అనలే మౌనంగా ఉన్నాడు అన్నట్టు చూడండి ఆ మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఎంతగా సహించుననే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం మీకు ఉండాలా అంటే ఎంతో దీర్ఘశాంతం అంటే తగ్గింపు జీవితంతో నీకు అన్ని ఏదొచ్చినా గానీ మనం అటన్నిటిని మనం భరిస్తూ ఏ రీతి సరే కొంతమందినైనా ప్రభుత్వం తి ఆ ఆ ప్రయాసంలో మనం పోయినప్పుడు ఉంటారు మన కుటుంబంలో వ్యతిరేకిస్తూ ఉంటారు కాబట్టి మను అన్ని దశలో ఉన్న గాని మనం సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో కూడిన వినయంతో తగ్గింపుతో దీర్ఘ శాంతం ఉండాల తగ్గింపు ఉండాల సాత్వికమతోనూ నడుచుకోవాలంట మనం ఎందుకంటే ఇట్లా నడుచుకున్నప్పుడే ఆ మనం ప్రభుత్వం నడిపించగలం మనలో ఎవరన్నా గబక లేదని అన్నరు అనుకో మన కోపంతో మనం అలిగి మనం వెళ్ళిపోతే లాభం లేదన్నట్టు అంటే ఆ ఐక్యత నీకు లేదన్నట్టు కాబట్టి అన్నిటి మనం భరిస్తూ ప్రభుని మయమపరచాలా అనేక జీవితాల్లో ప్రభుని మనం చూపించాలా ఆ చూపించడం కొరకు అపోస్తులు కూడా ఎంతోగానే శ్రమలు పొందినారు కదా అయ్యలారా మీరు రక్షణ పొందేప్పుడు మీరు ఏం చేయాలన్నప్పుడు వాళ్ళు మీరు మారమనిషి పొందండి రక్షణ పొందండి మీరు మారమనిషి పొంది రక్షణ పొందండి అన్నప్పుడు వాళ్ళ వాక్యం చెప్పినప్పుడు ఎంతోమంది రక్షణ పొందితే తర్వాత వాళ్ళు ఏ సుప్రభు గురించి ప్రకటిస్తున్నప్పుడు ఎంతో మంది రాళ్లతో కొట్టిండ్రు హింసించిండ్రు ఎంతో చేసిండు కదా కానీ ఎంత చేసినా గాని ఇప్పుడు ఊరంతాలు ఈచి వాళ్ళు మల్లని వాళ్ళు ఏం చేసారు ఆ గాయాలపైన గానీ వాళ్ళు ఎంతగానో మళ్ళా ప్రభువుని చెప్పాలా మేము తెలుసుకుని ఈ సత్యము మేము ఈ యొక్క మర్మం మేము తెలుసుకుని దేవుని సత్యం తెలుసుకున్నాం ఆయనే రక్షకుడు ఆయనే దేవుడు వాళ్ళు ఎంత ఎంతగా కొట్లాడబెట్టినా కాని ఎంత భయంకరంగా కొట్టే హింసించిన తెరచ పడేసినా గానీ వాళ్ళు ఎంతో ఆ పిలుపుని మర్చిపోలే వాళ్ళు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి వాళ్ళు వాళ్ళు ఆయన పిలిచిన పిలుపుని ఆ విధానం చూసినప్పుడు అది ఎక్కడ పోగొట్టుకుంటామని ప్రతి వాళ్ళు జాగ్రత్త కలిగి తగ్గింపుతోని ఎన్ని భరించినా గానీ చూడండి తగ్గింపుతో ఆయన ఆయనను మయమపరిచింది వాళ్ళు అనేకులు ప్రభుని చూపించిండ్రు చూడండి పౌరులు భక్తులు ఒకప్పుడు ఆయన భయంకరంగా ఆయన హింసించిన మనుషుల్ని కానీ ఆయనకు మళ్ళా తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన ఎవరు నమ్మరు చెప్పే వాక్యం చూడండి ఎందుకంటే గతంలో ఆయన తన నమ్మని చాలా మంది తర్వాత కొంతకాలానికి చాలా మంది ప్రభుని స్వీకరించినట్టు గొప్పగా ఆయన ఆయన విధానం చూసించడం చూస్తాం కానీ ఆయన శ్రమ పొందే ప్రతి శ్రమ ఆయన కూడా కొట్టిన కదా భయంకరంగా పౌరుల భక్తుని కూడా భయంకరంగా కొట్టిండ్రు హింసించిండ్రు చరసరబడేసిండ్రు అంత చేసినా గాని కానీ ఎప్పుడు ఆయన హింసించినా ఎంత భయంకర శ్రమ పొందినా గాని కానీ ఎప్పుడు కూడా ఆయన ఆయన చెలువు జ్ఞాపకం చేసుకుంటాడు నా ప్రభు ఆ కలువరి చెలు నా కోసం శ్రమ పొందినని ప్రతి క్షణము ఆ తెలువ దర్శనం జ్ఞాపకం చేసుకుంటాడు ఏ శ్రమ చేసినా గాని అంటే ఎంతగా ఆయన పిలుపు ఎట్లా కాపాడుకున్నాడు అన్నట్లు తగినట్లు జీవించువరి వరకు తన జీవితంలో కాబట్టి దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునే వల్లని ప్రభువును బట్టి ఖైదీనని నేను మేము బ్రతనాడుచున్నాను అంటే ఆయన బ్రతనాడుపుకుంటున్నాడు ఇక్కడ సంఘానికి కాబట్టి క్రైస్తవ సంఘం ఎప్పిసి అంటే ఒక సంఘమే కదా కానీ సంఘంలో ఐక్యత లేదన్నట్టు ఈ రోజు సంఘాల ఐక్యత మనకు కనిపించదు అక్కడ కూడా ఎంత సమాధాన పడినా కానీ ఎంత వినిపించినా గానీ వాళ్ళు ఇంకా వాళ్ళు అదే రీతిగా దొరికిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుని ఏంటంటే మనం ఆ రీతి కూడా ఉండడానికి ఆ యొక్క ఆత్మ ద్వారా మనం కలిగించే ఐక్యాన్ని మనం కాపాడుకోవాలంట దాని వల్ల ఏం చెబుతున్నప్పుడు చూడండి ఇక్కడ ఎందుకు అన్నప్పుడు ఇక్కడ ఒక విధానం చూపిస్తారు పౌలు శరీరం ఒక్కటే ఆత్మీయ ఒక్కడే ఆ ప్రకారము మీ పిలుపు విషయమైన పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ కాబట్టి ఏదైనా ఒకటే అనే విషయం చెప్తారు ఆత్మ ఒకటే శరీరం ఒకటే అంతే ప్రతిది మన ప్రభుకే కాబట్టి మీ పిలుపు కూడా విషయమైనా ఒకటే నిరీక్షణ మనకు ఉంది ఒక నిరీక్షణ ఏంది మన ప్రభుని మనం కలుసుకోవాలి ఒక దినం దానికి ముందు ఆయన చెప్పిన పని మనం సంపూర్ణంగా మనం కొనసాగించుకొని ఆయన ఆయన ఆయన తీగొచ్చే టైంకి మనం అనేకులు ఆయన చేనేత నిలబెట్టాలా అనే విషయం అక్కడ చెప్తున్నా మీ పిలిపి విషయమైనా ఒకటే నిరీక్షణ కలిగిందట పిలువబడి తెరి కాబట్టి ఇక్కడ ఏముందంటే ఇక్కడ తొమ్మిదో వచ్చినంలో చూడండి తొమ్మిది కాదు ఎనిమిదో వచ్చినంలో అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే కాబట్టి దేవుడు ఒక్కడే అనే విషయం చెప్తున్నాడు కాబట్టి ముగ్గురుగా విభజిస్తుంటారు మనుషులు కాబట్టి ఆయన ఒక్కడే ముగ్గురుగా ఆయన ఆయన రోల్ సారీగా పాటించాడు పాత నివరణ కాలంలో ఆయన తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఇష్టాలు ప్రజలు తండ్రిగా అనిపించిండు కుమారుడుగా ఎందుకున్నాడు అంటే ఆయన తండ్రి కుమారుడుగా రావాల్సి వచ్చింది ఎందుకు కాబట్టి పాప నిమిత్తం ఆయన కుమారుడుగా మనకు అనుగ్రించడు ఇప్పుడు పరిశోధాత్మ రూపంగా మన హృదయంలో మన అందరిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడి అన్నిటికీ ఉన్నవాడై ఉండి అందరిలోనే వ్యాపించి అందరిలోనే ఉన్నాడు కాబట్టి అందరిలో ప్రభు ఉన్నాడు అనే విషయం అక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడను అంటే ఆయన అందరిలో ఉన్నాడు కానీ కాబట్టి ఒక్కొక్కరికి దేవుడు ఒక కృపను అనుగరిస్తున్నట్ట పరిమాణం చొప్పున అంటే ఒక లెవెల్స్ నువ్వు ఎంతగా ఆత్మీయంగా ఎదుగుతవో అంత దానికి పరిమాణం తగ్గట్టు నువ్వు ఎంత కష్టించి నువ్వు అభివృద్ధి ప్రభువులో దానికి పరిమాణం చొప్పున కృప ఇవ్వబడేను ఏ రిజిట్గాప్పుడు అందుచేత ఆయన ఆహారమైనప్పుడు చరణ చేరగా పట్టుకొని మనుషులకు యువులను అనుగ్రహించి అంటే ఎన్నో బహుమాలు ఇచ్చినట్టన అది ఇది చాలా లోతైన విషయం ఇది కాబట్టి ఆహారోమైన ఏమనగా ఆయన భూమి యొక్క కింది భాగం యొక్క దీవుని అర్థమిచ్చిన్నది కదా అంటే అంటే పాత నిబంధన ఎంతో మంది ఆయన రక్తం చెల్లించిన తర్వాత ఆయన రక్తం కాచిన తర్వాత అందరికి రక్షణ ఇచ్చింది కదా కాబట్టి ఆయన మళ్ళ ఆ రక్తాన్ని తీసుకొని వాళ్ళ మృతుల దగ్గర పోయినట్టు మనకి అర్థం చేసుకుంటున్నాయి వాకి వారి కాబట్టి ఎందుకంటే ఆయన రక్తం ఉన్నప్పుడే రక్షణ అన్నట్టు కాబట్టి పాత నిబంధన రక్తం ద్వారా ఉండే కానీ దానికి పాపం పోలే కాబట్టి పరిశుద్ధిని రక్తం ద్వారానే పాపం పోతాయి కాబట్టి ఆయన తిరిగి మళ్ళా వాళ్ళ దగ్గరికి పోతామని చూస్తాం ఇక్కడ ఆత్మీయ పేరు కూడా ఈ విషయం జ్ఞాపకం చేస్తాడు తర్వాత ఏముంది అక్కడ దిగిన తానే సమస్తము నింపినట్లు ఆకాశ మండలం మరి పై ఆహ్వాణమైన వాడు మన ప్రభు ఉన్నతమైన వాడు కాబట్టి మనం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొందాలంట కాబట్టి మనం అందరము విశ్వాసంలోను ఆయనను ఏకత్వం అంటే ఒకటే తత్వ ఒకే ఒకే విధానం ఉండాలన్నట్టు ఒకే ఐక్యత అనేది ఉండాలన్నట్టు నీలో నువ్వు దేవుని వాక్యం నువ్వు నువ్వు చెప్పిన బోధ నేను చెప్పే బోధ ఒకే రకంగా ఉండాలా కానీ ఇద్దరు బోధ ఏ రీతిగా ఉండాలా బైబుల్ వాక్యం ప్రకారం ఉండాలా దేవుని వాక్యం ఏ రీతి ఉంది నువ్వు ఏ రీతిగా నువ్వు వార్త ప్రకటిస్తున్నావు అందులో ఏమి కలపకూడదు అందులో ఏమి తీయకూడదు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా మనం ఏమైనా లేని వా లేని వాక్యాలు చెప్పి మనుషులు మబ్బ లోకంలోంచి అబద్ధ బోధ తీసుకోబోతున్నావా అనేది ప్రతి ఒక్కరు మనం పరిశీలించుకోవాలంట కాబట్టి ఆయనకు ఇచ్చిన జ్ఞానంలో అభివృద్ధి ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు ఆయన క్రీస్తు కలిగిన సంపూర్ణత సమానమైన పరిపూర్ణత గలవరటకు ఆయన ఇలాగూ నియమించాను కాబట్టి మన పిలుపు ఏంది ఆయన సంపూర్ణము ఆయన జ్ఞానంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు ఆయన క్రీస్తు కలిగిన సంపూర్ణత అంటే మన ప్రభు కలిగిన సమూ సమానమైన సంపూర్ణత చూడండి అంటే ఆయన స్థితికి తగినట్లు మనం జీవించాలా ఆయన పరిపూర్ణత ఆయన ఏ రీతిగా జీవించండి ఈ లోకంలో మన కొరకు మన ప్రభు ఒక మాదిరిగా అదే ప్రకారం మనం జీవించి అనేక ప్రభుత్వం నడిపించాలా చూడండి ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి అందుకే అపస్తులు కూడా ఆ రీతిగానే వాళ్ళు ఐక్యత కలిగి ఉన్నారు ఒక దినం ఒక కొన్ని రోజుల వరకు చూడండి వాళ్ళు ఎక్కడ అందరూ ప్రార్థన చేసే అందరూ ఒకే ఆత్మ కలిగి ఒకటే ఉన్నప్పుడు అందరూ ఒకే వాక్యమే బోధించినారు ఏసు దేవుడు అని కానీ వాళ్ళు వేరియేషన్ ఎక్కడ లేవు చూడండి ఈ రోజుల్లో అలాంటి బోధ కనిపించదు కదా కాబట్టి వాళ్ళతో మనకు అవసరం లేదు కానీ మన విధానం ఏంది మన ఈ గ్రహించినప్పుడు వాళ్ళకి చూపించాలి ఆ ప్రేమతో కాబట్టి ఇది ఎంతో ప్రేమతో ఉన్నట్టు ఈ యొక్క ఉండాలంటే ఇది ఐక్యత కాపాడుకున్నప్పుడు కాబట్టి మనం మన ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఈ మనుషులు ఈ వాక్యం చాలా కఠినంగా ఉందని కాబట్టి మనం ఈ ఈ ఆత్మ బంధం కలిగించు ఐక్యతను మనం కాపాడుకు శ్రద్ధ కలిగినాం మనం కాబట్టి ఈ వాక్యం మనం స్వీకరించడం ఇది సత్యం మన బైబిల్ నుంచి కలిగిందని మనం స్వీకరించడం కాబట్టి మనం ఎంత ఎంత ఉన్నదని అందరూ మనం సహిస్తూ ఉంటాం దేవునిలో నడిపించాలని కాబట్టి ఈ రీతిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆ ఐక్యత కలిగిన వాళ్ళు ఆత్మలో మనం ముందుకు ఆ పిలుపు విషయ దీర్ఘ శాంతంతో వాళ్ళు ఏం చేసిండ్రు ఆ నిరీక్షణ ఏంది అన్నప్పుడు వాళ్ళు ఏ రీతిగా వాళ్ళ ముందుకు వెళ్ళాడు దేవుని వాసనప్పుడు మన అపస్పుల కార్యంలో తొమ్మిదో అధ్యాయంలో ఆ చూడండి వాళ్ళు తెలుగు అధ్యాయం ముప్పై వచ్చినంలో అపోస్తల కార్యం తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చినంలో ముప్పై ఒకటి కావున యూదయ గలయల సమరయ దేశం అంతటను సంఘము అభివృద్ధిని అందొచ్చు సమాధానం కలిగి ఉండేది చూడండి యూదయ గల ప్రాంత సమరయ మూడు దేశాల్లో అన్నిట్లో సంఘం ఏం చేస్తుంటే ఐక్యత కలిగి అభివృద్ధి పొందుతుందంట అంటే పాత శిష్యుల కాలంలో అపోస్తుల కాలంలో సంఘము ఎంతగా సమాధానంతో అభివృద్ధి పొందింది అంటే అంటే వీళ్ళు చెప్పే ప్రతి వాక్యము సమాధానం కలిగి ఆ వాక్యం సత్యాన్ని స్వీకరించి అంతకంతకు అభివృద్ధి పొందచ్చు ఉండేను మరియు ప్రభు నందు భయము భయమును పరిశుద్ధత ఆదరణ కలిగి నడుచుకుంటూ నడుచుకుని విస్తరించు ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రభు భయము కాబట్టి దేవుని యొక్క భయం అని ఉండాల ఆదరణ కలిగి కాబట్టి కాదని కలిగి నడుచుకుని విస్తరించి అంటే సమాధానం బంధము ఆత్మ కలిగించే ఐక్యత ఏరిత్తుకుంటుంది అన్నప్పుడు నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు నీళ్ళు అందరి ఒకే ఐక్యత ఉండాలా అనే విషయం అక్కడ చెప్పబడుతుంది ప్రభు నందు భయము పరిశుధార్థము ఆదరణ కలిగి నడుచుకొని చూడను చూడండి తర్వాత అక్కడ ఏం జరిగిందో అన్నప్పుడు ఆ ఫిలిపిల్ రాసిన పత్రికలో ఫిలిపిల్ రాసిన పత్రిక ఓటం ఇరవై ఏడో వచ్చినంలో నేను వచ్చి మిమ్మల్ని చూచినను చూడకపోయినాను మీరు ఏ విషయంలో నేను ఎదురించు వారికి బెదరక అందరను ఒక్క భావముతో చూడండి అందరూ ఒక్క భావముతోని క్రీస్తు సువార్త విశ్వాస స్పక్షమైన చూడండి ఎన్ని విషయాలు వచ్చినాగా ఎంత వచ్చినా కానీ ఎంత బెదిరించినా కాని అంటే పౌరు భక్తులు చెప్తున్నారు ఫిలిపి సంఘానికి మీరు నేను వచ్చిన అంటే ఆయనకు ఒక ఒక అప్ప చెప్పిండి సువార్త రీతిగా ధైర్యంగా భయపడద్దు అని ధైర్యంగా మీరు ప్రకటించండి అని అని చెప్పిండ రీతిగా కాబట్టి చూడండి అందుకే పంతొమ్మిది వచ్చిన మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వాళ్ళనే ఇప్పుడు నువ్వు పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలంగా సరే సాగు మూలంగా సరే క్రీస్తు నా శరీరం క్రీస్తు నా శరీరం మందు నేను మిగుల అపేక్షించున్న ఆపేక్షించు నిరీక్షించిన ప్రకారము మీ ప్రార్థన నేను ఏసుక్రీస్తు యొక్క ఆత్మలను సమృద్ధి ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమరించునని నేను ఎరుగుద్దును నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే చావైన లాభము చూడండి కాబట్టి ఆయన ఆయన ఆ యొక్క ప్రయాసంలో ఆయన ఆయన ప్రాణాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు కాబట్టి ఆయన ఆయన ప్రయాసం ఏంది ఏ రీతికైనా సరే నేను సువార్త ప్రకటించాలా అనేకులు ప్రభుత్వం నడిపించాలా ఆయన యొక్క భావ భారం కలిగి అదే భావం కలిగి ఒకే భావం కలిగి సువార్త విషయంలో కాబట్టి మనం జీవితాలు కూడా మనం ఒకటే బావం కలిగి ఉండాలి ఏందో భావం ఉన్నప్పుడు దేవుని సత్యం బైబుల్లో ఏ వాక్యం ఉందో అది మనం పట్టుకుని అనేకులు మనం చూపించాలి కానీ సాధారణంగా ఈ లోకంలో మనుషులకు అంటే ఆదరణకరమైన వాక్యం అంటే చాలా ఇష్టపడతారు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అంటే కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి శిక్ష ఎందుకు వస్తుంది అన్నప్పుడు అది అర్థం చేసుకో ఎందుకు వస్తుంది ప్రభుత్వ శిక్ష మాకు నేను మిమ్మల్ని నమ్ముకున్నాం అని ప్రశ్న వేసుకోరు వాళ్ళు కాబట్టి చూడండి అందుకే మనం అర్థం చేసుకోవాలా పేతురు రాసిన పత్తి మనం చూస్తాం పే తీర్పు దేవుని ఇంటికి ఆరంభ కాలం వచ్చిందంటాడు కాబట్టి ఫస్ట్ జడ్జిమెంట్ హౌస్ ఆఫ్ ద గాడ్ ఉంది జడ్జిమెంట్ జడ్జిమెంట్ ఫస్ట్ దేవుని బిడలకే తీర్పు కాబట్టి ఎవరు సహించరు వాక్యం కాబట్టి మనం అందుకే ప్రతి క్షణం మన జాగ్రత్తగా వాటిని పరిశీలించుకొని ఆ యొక్క నుంచి మనుషులు విడుదల పొందాలా అనే అక్కడ వివచన వాళ్ళకి కలగాల కాబట్టి ఆ వివేచన వాళ్ళకు ఆ పేపర్ తిప్పేస్తే ముందుకు పోతూనే ఉంటారు కాబట్టి మనం అది ఉండొద్దు అంట ఎందుకు అన్నప్పుడు సువార్త విశ్వాస పక్షమన పోరాడుచు ఏక మనసు కలగ ఒకటే మనసు ఉండాలంట మన మనం దేవుని ప్రభు నమ్ముకున్న వాళ్ళందరికీ ఒకటే మనసు ఒకటే ఆత్మ ఒకటే క్షరము ఒకటే మాంసము మన ప్రభు ఒక్కడే కాబట్టి సమస్తం ఒకటే అన్నట్టు కాబట్టి ఈ యొక్క భావము కలిగి మనం ఉండాలంట అదే ఆత్మ కలిగించే ఐక్యతలో ఉన్నట్టు కాబట్టి ఈరోజు ఆ ఐక్యత నుంచి తొలగిపోయిన వాళ్ళు భిన్నమైన సువార్త ప్రకటిస్తూ ఉంటాం అని చూస్తూ అక్కడ గలత రాసిన పత్రికలో చూస్తే పౌరులు హెచ్చరిస్తుంటారు మొదటి అధ్యాయంలో కాబట్టి ఒక్క భావముతో సువార్త విషయంలో విశ్వాసలో పోరాడుచు ఏక మనసు గలవారై నిల్చున్నారని నేను మిమ్మల్ని వచ్చి వినలాగన మీరు క్రీస్తు సువార్తకు తగినట్టు ప్రవర్తించుడి అట్లు మీరు బెదరుకున్న నాశనమును మీకు రక్షణను కలుగునందుకు సూచన కాబట్టి మనం ప్రతి క్షణం మనం బెదరకుండా ఏ రీతిగా సరే మనం సువార్త ప్రకటించాలా అనేకులు ప్రభుత్వం నడిపించాలా అనేక ప్రయాసంలో మనం మనం పోవాలా ఎందుకంటే దేవుని రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ప్రతి మన పిలుపు తగినట్టుగా మనం జీవించడం మనం ఉండాలా ఎందుకంటే అనేకులు పోగొట్టుకుంటారు కాబట్టి మనం అక్కడ ఐక్యతను మనం కాపాడుకోవాలా కాబట్టి దేవుని ఆత్మ మనం నడిపిస్తాను కాబట్టి అదే ఐక్యత కలిగి ఉండాలా శిష్యులు కూడా ఆ ఐక్యత కాబట్టి అక్కడ ఎరుశంలో ఒక శ్రమ ఒక కరువు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా చెదిరికొన్నట్టు మనం చూస్తాం అక్కడ అప్పుడు ఏం జరిగిందన్నప్పుడు వాళ్ళు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్త విజృంభించి ప్రబలింపజేసిన దేవుడు వాక్యాన్ని కాబట్టి అందుకే అపుస్తుల కార్యంలో మనం చూస్తాం కదా వాళ్ళు ఎంత ధైర్యంగా సువార్త ప్రకటించారు అంటే మరణం శ్రమ అనిపించినారు వాళ్ళు కాబట్టి మన ప్రాణం మీద మనకి తీపి ఉండకూడదు కాబట్టి ప్రభు కొరకు మనం అంతగా వాళ్ళు జీవించినప్పుడు చూడండి ఒక విషయం ప్రాణం కంటే ఎక్కువ ఈ లోకం నా ప్రాణం కంటే ఎక్కువ ఏది కాదంటారు ఏం పోయినా పద కానీ నీ ప్రాణము అది రక్షింపబడాలంటే దానికి ఒక విధానం ఉందనేది మనుషులకు తెలియదు ఈ లోకపరంగా ఆత్మగా ఉన్నప్పుడు దీవుని తెలుసుకున్నప్పుడు తెలుసు నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఖచ్చితంగా నాకు తిరిగి పొందుకుంటాను నిత్య జీవంలో కాబట్టి ఈ నిరీక్షణ కోసమే అనేకులు ఈ సత్యం తెలియకనే అనేకులు భయపడుతూ ఉంటారు బెదురుతూ ఉంటారు కాబట్టి మనం భయపడొద్దు బెదరొద్దు ప్రతిక్షణం ప్రభు కొరకు మనం ఆయత్త ప్రజలకు అనేకులు అనే సువార్త ప్రకటించి ఆ యొక్క రక్షణ ప్రణాళికలో మనం నడిపించాలి ఆ ప్రయాసాలు ఎన్ని శ్రమలైనా మనకు వస్తాయి కదా భయంకర శ్రమలు వస్తాయి కాబట్టి ఆ శ్రమలున్నా కాని మనం బెదరకుండా అదరకుండా ప్రతి ఆ నిరీక్షణ ఆ పిలుపు తగినట్టు దీర్ఘ శాంతం సంపూర్ణ వినయంతో మనం ఆ క ఆ యొక్క దేవుని ఐక్యతలో మనం ముందుకు పోతూ ప్రభును మయమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి కాబట్టి ఆయన రాకడ సమీపించింది కాబట్టి మనం సిద్ధపడి అనేకలు మనం సిద్ధపరచాలి అందుకే మన ప్రయాసం దేనికి సంబంధించినప్పుడు కొలసీవరాచిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక వాక్యము మనం చూస్తున్నాం కాబట్టి మన ప్రయాసం దేనికి సంబంధించిన చూడండి ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో ప్రతి మనుషుని క్రీస్తు నందు చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలా చూడండి ప్రతి మనుషుని క్రీస్తును సంపూర్ణంగా అంటే మనం చేయగలమా సంపూర్ణంగా నువ్వు దేవుని నువ్వు చెప్పే వాక్యం ప్రకారం వాళ్ళు సంపూర్ణంగా తయారవుతారు అన్నట్టు విషయం కాబట్టి నువ్వు ప్రకటించాలా అది ప్రయాసంతో ఉన్నది దీర్ఘ శాంతంతో ప్రేమతో మనుషులకు దేవుని వాకి చూపించాలా కఠినంగా చెప్తే వినరు మనుషులు కాబట్టి ఒక ప్రేమతో చూపించాలి ఎంతో టైము మనకు స్పెండ్ చేయాల్సి ఒక క్షణం ఒక దశలో కాబట్టి మనం మన టైం మనం పెట్టాలా ప్రభు కొరకు ప్రతి మనుషును క్రీస్తుని అందరూ చేసి ఆయన ఎదుటిలో నిలబెట్టాలంట మనం తర్వాత సమస్త విధమైన జ్ఞానముతో కాబట్టి ఇందాక మనం చూసినాం కదా ఆయన గుచ్చిన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలంట ఏంది ఆయన జ్ఞానం ఉన్నప్పుడు ఎన్నో విషయాలు చూపించాను కదా ఆయన జ్ఞానం అంటే ఏంది ఆయన ప్రభుని తెలుసుకుంటే జ్ఞానం ఏం తెలుసుకుంటే ప్రభుని గురించి ఆయన ఏం ఆయన ఆయన ఎలాంటి దేవుడు ఆయన ఆయన ఆయన ఒక వీలు ఆయన ఆయన ప్రాణానికి ఆయన సంకల్పం అనేది మనం తెలుసుకోవాలా ఖచ్చి అది అది తెలుసుకుంటే మన జీవితమే సరిపోదు కాబట్టి అది మన కాలం ముందు మన రోల్స్ ని ఎందుకు చూపించిన ఆ కృప పరిమాణం చొప్పున నీకు ఎంత పరిమాణం చొప్పున దేవుడు నీకు ఎంత కృప ఇచ్చిండో ఏ రీతిగా నీకు నీకు తలంతులు దేవుడు నీకు వరకు అది ఆయన మహిమార్దమే దాన్ని మీరు వాడుకోవాలా నువ్వు వాడుకోవాలా మహిమ మహిమపరచాలా కాబట్టి సమస్త విధమైన జ్ఞానముతో దేవు మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు కాబట్టి దేవుని వాక్యమే మనకి బుద్ధి కలిగిస్తుంది కదా బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నాయి అని వాక్యం చెప్తుంది కాబట్టి అవి మనం బోధించచ్చు ప్రతి మనుషునికి బోధించచ్చు ఆయన ఆయనను ప్రకటిస్తున్నాము కాబట్టి మనం అందరం ప్రకటించాలా అందు నాలో బలముగా కార్యశుద్ధి కలిగించే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను పోరాటం ఉండాలా తర్వాత ప్రయాసం కూడా ఉండాలా కాబట్టి ఆయన కార్యశుద్ధి కలిగి మన ప్రభు కాబట్టి సమస్తం ఆయనే జరిగిస్తారు కాబట్టి మనం నిలబడాలా ప్రభు కొరకు ఆ ప్రయాసం పోతూ అనేకులు ప్రభుత్వం ఈ చివరి దేశాలు కాబట్టి దేవుడు రాకడా బహు సమీపకు కాబట్టి అనేకులు ఇది మర్చిపోయి ఇంకా ఏం వస్తారు ప్రభు రెండు మా చిన్నప్పటి నుంచి నేను ఇంకా ప్రభు రాలేదు అని చెప్పు అంటారు కానీ మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకు ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి బా ఒక క్లూ ఇచ్చింది బైబుల్లో మత్తవార్తలో ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించిన పిమ్మట అప్పుడు అంతం వస్తుంది అన్నాడు అంటే ఇంకా ప్రకటించవలేదన్నట్టు అందుకే అదొక క్లూ లాగి ఇచ్చింది ఎందుకందుకే ఆలస్యమైపోతున్నా అన్నప్పుడు అనేకలు సువార్త పోలేదు కాబట్టి ఈ లోకంలో ఎంతో కోట్ల మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు వాళ్ళందరూ ఈ సత్యని సువార్త అందరూ ప్రకటిస్తే కింద కూర్చోకుండా కాంకరీస్ పాశ్రవాక్యం చెప్పాలా పాశురామ్మ వాక్యం చెప్పాలా తర్వాత మేము వెళ్ళిపోవాలా ఆ రీతి కూడా ఉంటే వాళ్ళనే ప్రయాసపడుతున్నారు కానీ మిగతా వాళ్ళు ఎప్పుడైనా ప్రయాసపడినరా ప్రయాసపడ్డాకు వాళ్ళు నేర్పించిండ్రాస్టర్ వా చెప్తే ఏమైతుంది ఇల్లు చేయడానికి నాకు ఎక్కడ వ్యతిరేకంగా తయారైపోతుంది దేవుడు బలిపేసి ఇక్కడ ఎన్ని జా వెళ్ళిపోతారు నాకు భయం ఉంటుంది మనుషులకి నా సంఘంలోకి వెళ్ళి ఉంటారు కానీ ఒకరు వెళ్ళిపోతే ఇంకోటి కొత్త వస్తారు కదా కాబట్టి ఆ రీతిగా సంఘం ఫస్ట్ కూడా అట్లా కట్టడి చేసింది మనుషుల్ని పోనీయకుండా వినాలా పోవాలా వినాలా పోవాలా కాలం ముగించిపోతుంది ఆ రీతి ఉండటం వాళ్ళ ఈ రీతిగా జరిగింది కాబట్టి ఎప్పుడైతే అందరూ రక్షణ పొందిన ఒక్కరు సువార్త పనిచేస్తే ఈ లోకం ఈ దేశం ఎప్పుడో రక్షణ పొందేది కాబట్టి ఈ సత్యం మనం తెలుసుకోవాలా అది మనకు ఆలస్యంగా అది అది తెలియబ కాబట్టి ఇంకా మనం ఆలస్యం చేయద్దు కాబట్టి మనం ఆయన సువార్త ప్రకటించాల అనేకలు కలిగిప్పగలగలాగిన ప్రభు ఒక వాక్యాన్ని మనం సంపూర్ణంగా దీర్ఘశాలతో వాళ్ళకి ఓటుకుతోని ప్రేమతో నీటిని చూపించి అనేకులు సేవకులు వాళ్ళు తయారుగాల సువార్త ప్రకటించాలా అలాంటి ఐక్యతలోకి అలాంటి సమాధమైన ఐక్యతలోకి ప్రభులోకి నడిపించాలా అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా ఎందుకంటే ఆయన రాకడు సమీపించింది కాబట్టి మనం ఆ మన పిలుపు తగినట్టు మనం జీవించాలా మనం ఎంతగా మనం వాకించదినా ఎంత ప్రార్థన చేసినా గానీ దేవుని సువార్త ప్రకటించకపోతే శ్రమనుడు పావులు భక్తుడు కదా కాబట్టి మనలోంచి వెళ్ళిపోలేదు బయటికి మనకు బయలుపరిచిన ఈ యొక్క విధానాలు అనేకులు పోవాలా సంఘం విస్తరిస్తుంది శిష్యులు ఆ రీతిలో విస్తరించింది వాళ్ళు ఏం చేసిండ్రు దేశ ప్రభు అని చెప్పు అక్కడక్కడ జరిగింది ఎరిశుల నుంచి తిరిగిండు ఆయన చూసిండు వీళ్ళంతా ఒక దగ్గరే ఉన్నారు ప్రార్థన చేసుకున్నారు వర్షి చేసుకున్నారు కానీ నా వాక్య విస్తరింపు కాటుదని దేవుడే కరువు పెట్టిండు అక్కడ ఎరుశలంలో అగబు అని ఒక ప్రవక్త ప్రవర్తిస్తే అప్పుడు వెళ్ళిపోయిన అప్పుడు తువార్త ఆరంభం వెళ్ళి కాబట్టి మనం కొంతకాలంగా మనం కలిసి ఉంటామేమో ఒక కొంతకాలం పోయిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావు నువ్వు ఎక్కడ నడిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు నేను ఎక్కడ నడిపిస్తే వెళ్ళిపోతావు ఖచ్చితంగా ఆ యొక్క విధానం అది ఏంది అది మన ప్రార్థనలో మనం కనిపెట్టుకుని నా సేవ జీవితం ఏరితి కానీ అది ముగించబోతుంది అది ఎట్లా ఆరంభమై ముగించబోతుంది ప్రభా అనే ఒక విధానాల ప్రార్థన కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు బయలుపరుస్తారు ప్రభు కాబట్టి అనేకులు అలాంటి ప్రయాసంలోకి అలాంటి ఆత్మీయమైన అనుభవంలో మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ అనుభవం అనేకులకు రావాలా కాబట్టి మనం ప్రకటించాలా కాబట్టి ఆయన ప్రకటించే సేవకులు మన అందరం తయారు కావాలా అందరూ సాహసం సమాధానం కలిగి ఆయన ఆయన ఆత్మ ద్వారా మనం నడిపించబడాలా అలాంటి కృప దేవులు మనకి ఇవ్వాలని ప్రార్థన చేస్తాం సోదరం తవ్వ పరిశుద్ధి గొప్ప దైవానికి వందల తవ్వ ఆయన ఈసు ప్రభా ఈ లోకంలో పిలిస్తే ప్రవా సమాధానం ఐక్యత లేదు ప్రవ్వా ఆయన ఎక్కడ ఇచ్చినా ప్రవ్వా ఆ రీతిగా వేరియేషన్స్ లా కనిపిస్తుంది ప్రవ్వా కానీ అట్లా ఉంటే ప్రవా అది పోగొట్టుకుంటారు ఆ మీరు మమ్మల్ని హెచ్చరించిన ప్రవ మ మేము ఆ రీతిగా పోగొట్టుకోకుండా ప్రవా ఆయన ఇటు మీరు జాగ్రత్తగా గ్రహించాలా ఇటు అర్థం చేసుకునే ప్రవా అనేకులు ప్రవ్వాణి దీర్ఘశాంత ప్రకటించి మీ వైపు మేము నడిపించాలా అలాంటి సేవచిత్రం మమ్మల్ని అందరినీ నడిపించి మీరు ఆపడి మీరు ఆపడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకున్నారు ఏసుక్రీస్తు పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థించడం తండ్రి ఆ పరిశుద్ధు మహోన్నతుడా సర్వోన్నత సర్వాధికారి సర్వకృపా ఈ సమయం మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం గల తండ్రి ఈ ఉదయకాల సమయంలోనూ మీ తండ్రి సహోదరులతో కలిసి ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు ప్రభా స్ల స్తోత్రాలు జీవ వాక్యమును నాయన శువార్త ప్రకటించడం నాయన ఈశ్వర మీద ఉన్న బాధ్యత తండ్రి ప్రభ నాయన దాన్ని మరలా మాట్లాడి గుర్తు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తుందా తండ్రి అనేకలు తండ్రి ప్రభా సనికి వెళ్ళి బోధించి చెప్పేది ఇంటికి వచ్చేదిగా ఉంటుందా కానీ వారు ఎవరికి శువార్త చెప్పడం లేదు ప్రభాయనా ఈ యుగాంతం తండ్రి ప్రభా అంతము సమీపించి ఉండగా తండ్రి నాయన అనేకులు సత్య సువార్త చేపట్టి అనేకులకు సువార్త ప్రత్యేక సహాయం చేయండి చూడగా నిడగండి బలపరచండి ప్రభా పంట విస్తారంగా ఉంది పని వారికి బుద్ధి మంది ఉన్నారు ప్రభాకం చేసుకోండి సహాయం చేయండి ప్రభాయ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి గొప్ప కార్యాలను చేయమని తండ్రి ప్రభావిట్టబడిన వాక్యము వాళ్ళు ఫలింపు చేయమని ముఖ్య ముఖ్యప్రభానైనా అయ్యా పంటను కోసే వాళ్ళు మేము కూడా ఉండటకు ఆమె ముందుగా జీవించటకు క్రీస్తులు మేము స్థిరపడినట్లు స్థిరత్వము కలిగి మేము జీవించినట్లు సమలలో బాధలలో తండ్రి ప్రభా వీటన్నిటిలోనూ నిలదొక్కున్నట్టు సాయం చేయండి మీ ప్రేమ నుండి హింస అయిన ఉపద్రవమైన బాధ అయిన ఏదియో మమ్మల్ని నిడబలేదు ప్రభా కాబట్టి తండ్రి ఎంతో ధైర్యం కలిగి ఆయన సువార్త ప్రకటించులో ఎవరికి బెదరక తండ్రి ప్రభ సత్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వరంగా ఉండటం లేవనైతే మనం వేడుకొని మీ కృప మాకు అవసరమై మీ బలం మాకు అవసరమై ఉన్నది ప్రభా మీ శక్తిని దయచేయండి తండ్రి ముఖ్యంగా ఉపబడుతుంది అని వాక్యం ద్వారా సెలవిచ్చిన్నారు ప్రభ ఆయన ఇంకా వెంటనే అంతం రాలేదని అంటే ఇంకా ప్రకటింపబడలేదన్నారు కోవిడ్ పేషెంట్లను ప్రార్థిస్తుంటున్నాను తండ్రి వారికి స్వస దయేయండి కృపను అనుగ్రహించండి రక్షణ దయచేయండి తండ్రి రైతులను బట్టి ప్రార్థిస్తుంటున్నాను రెండు దయచేయండి ప్రభావి ప్రయత్నండి తండ్రి ప్రభా అదే మరిగా చనిపోయిన సేవకులు ఉంటున్నారా తండ్రి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభావ వారికి నాయన జీవనాధారం మరి ఏ విధంగా ఉందో తెలియడం లేదు ప్రభా వారికి సహాయం చేయండి ఆ బిడ్డలకి తోడుగా ఉండండి సంఘానికి ప్రధాన కాపరి పోయి నడిపించండి తండ్రి క్షేమమున దయచేయండి నాయన జరుగుతున్న పర్సెట్యూషన్ లో ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అన్ని బిడ్డల ఇంకా ధైర్యం దయచేయండి వారి లాగా మేము మాధురికరంగా ధైర్యంగా సహాయం చేయండి ప్రభా నాయన మీకు వంద నాలుగు సూత్రాలు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ఫేస్బుక్ వాట్సాప్ నాయనా యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను ఎత్తిపరుచున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభు గొప్ప కార్యాలను చేయండి ప్రభావా అనేకులు మార్పు చెందుట సాయం చేయండి ప్రభు నాయన నూతన బలమును దయచేయండి ప్రభు అదే తండ్రి జాన వందనాలు చెల్లిస్తుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి బరచండి ముట్టండి స్పష్టపరచండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి అదే మరి తండ్రి ప్రభా ఎమ్మెల్యే ఆంటీని మీ చేతులు కపజెప్తుంటున్నాం సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ప్రభా ముఖ్యంగా తండ్రి ఎఫ్ఐఎం బ్రదర్ గారి వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన అనారోగ్యంలో నాయన భయాందోళనకరమైన స్థితిలో ఉన్న తండ్రి ముట్టండి ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి స్వస్థత దయచేయండి ఆయన కనికరించండి కుటుంబానికి ధైర్యం దయచేయండి సామాన్య జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి జ్ఞాపకం చేస్తుంది ప్రభా సంపూర్ణ స్వస్థ ఇచ్చేయండి ప్రభావ రక్షణ ఇచ్చేయండి అదే మరిగా నైనా ఇంకా ఎంతమంది అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వెంకటేష్ గారిని శంకర్ గారిని మీ చేతులకు అప్పచెప్పున్నాం పవన్ ని మీ చేతులకు అప్పచెప్పున్నాం ఈ ఉదయకాల సమయంలో వారిని తాకండి ప్రభా వారికి రక్షణ మార్గములను తెరవండి అయినా వారి జీవితం అయినా ఆ యొక్క అపవాది చేతుల నుంచి నైనా సంపూర్ణమైన విడుదల వారికి కలిగినట్లు సహాయం చేయండి త్రోవ చూపించండి ప్రభావ నైనా మీద వచ్చే వారిని మీరు ఏ మాత్రమును త్రోసివేయారు ప్రభావ వారి జీవితంలో నైనా వారికి ఆదరణగా మీరు రెండు చేతులు దినవెల్ల చేతులు చాపి ఉంచున్నారు ప్రభావ వారిని చెరదీమని అడుగుచుంటున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా వారి జీవితంలో అద్భుతం చేయండి అదే మరిగా తండ్రి ప్రభా నైనా మా నిమిత్తం ప్రార్థిస్తూ వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించి స్వసపరచి మేలుళ్ళను దయచేసి తండ్రి గొప్ప కార్యాలను చేయండి తండ్రి ప్రభా టీంలో ఉన్న ప్రతి సభ్యుని మీ చేతులు కప్పచెప్తుంటున్నాం గొప్ప కార్యాలను చేయండి తోడుగా నెడగొండి బలపరచండి నాయన అల్పూడన ఆయోగ్యు నైనా నన్ను నాయన చీరదీసి తండ్రి టీమ్ లో ఒక నెంబర్ పెట్టినాడు వేదనాలు నాయన స్తోత్రాలు నాయనా అదే మరిగా మర్చిపోయిన సంగతులు అన్నిటిని జ్ఞాపకం చేసుకోమని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూనాలు మహోన్నత స్తోత్రాలను అయినా ఈ యొక్క దర్శన కాలం అంతా మీరు సురక్షితంగా కాపాడి సత్య దశలో నిలబెట్టండి మీకు ఎంతో బదనాలనైనా దినానికి మీ యొక్క నూతనమైన కృపర్ సహాయాన్ని మా పైన మేము ప్రతి మార్గంలో తరగని చేయండి చే ప్రతి పనిలో విజయం అనుగురించి ఐక్యత గురించి అతను మాట్లాడేందుకు మీకు ఎంత బొందాలు ప్రభావ పరసోధాత్మస్త ఆ ఐక్యత మాతాను గురించి మనకి ఆర్జిస్తాం తండ్రి శరీరంలో అవయభవాలన్నీ ఏ అవయవం తగిన అపలించబడిన అవన్నీ తనమని క్రమంగా వాటి క్రమం చెప్తున్న పని చేయాలని బట్టి అని మీరు హెచ్చరించినా దాన్ని బట్టి బొందాలి తండ్రి అది జ్ఞాపకం తీసుకుని మేము ముందుకున్న కాకుండా ఎప్పుడు ఈ యొక్క పనులు నిర్భించుకోవాల సినిమాన్ని కొనసాగాల ప్రభావాలకు అనుగురించి అనిపించండి ప్రార్థించండి ఉద్యోగ స్థలంలో ఎక్కువ ఆటంక్షలను గుర్తి చేసి సమాధానం అనుభవించండి మనసు సాధ్యమైన అదితాం చేసే గొప్ప జీవులు కాబట్టి అనుమానిస్తున్నాం దీని విషయంలో కూడా హెచ్చరిస్తున్నారు సత్యాన్ని ప్రకటించమంటారు ప్రకటించి బిడ్డలు తయారు చేయాలని సాధిస్తున్నాం మాత్రం అడలు వాళ్ళందరి గురించి సాధిస్తుంది స్వచ్ఛపరి అడలాన్ని స్వచ్చపరచండి జాషన్ సింపు జీవాన్ని సాధిస్తున్నాం ఆరు వైశాన ఒకరోత స్వతంత్రం ప్రకటిస్తున్నాం తెలుస్తున్నాం అనుకున్నాం స్పీక్ అవుతున్న మాట్లాడన్నట్టునైనా మాట్లాడినప్పుడు అద్భుతాలు జరగాల ఎందుకంటే మీరు వాగ్దానం ఇచ్చారు ఆ విధానం ఇచ్చినారు నేను ప్రార్థిస్తున్నాం నుంచి కల్పించండి మనుషులకు ఆధారణ ఇచ్చండి స్వచ్ఛంద ఇచ్చండి మరణకాండ ఆపందం ప్రార్థిస్తున్నారు మనుషుల మీ స్వతారు సృష్టించబడ్డవారి మనందరినీ చట్టపరించి కృపించుకోవాలని ప్రార్థిస్తాం పరచుకోవాలని చమర కాలంగా సాక్ష్యంగా ప్రార్థిస్తున్నాను తండ్రి కళ్ళు ప్రార్థిస్తాం అదే ప్రభా నీకే వందనాలు ఇస్తున్న సమయం అందులో కూడుకున్నాం ఇస్తు మేము నమ్ముతున్నాం ఇష్టప్రభ మీరు మా మధ్యలో ఉన్నారని మరి అదేవిధంగా సుమ ప్రతి ప్రార్థనకి ఇష్టప్రభ మీరు సమాధానం ఇస్తున్నారే నీకే వేలాది వందనాలు మరి ముఖ్యంగా సుభా ఎంతమంది బిడ్డలు ఈ కాన్ఫరెన్స్ కాల్ ప్రతి బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరిచండి మంచి ఆరోగ్యం దయచేయండి వాళ్ళు చేసే ప్రతి మీరు తోడే ఉండండి శుభప్రభ వారి మీరు సరళపరచండి మరి మేమందరం వాక్యాన్ని నమ్మిస్తుండగా ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలా ఇష్టప్రభ కుడికి గాని ఎడమ గానీ పడపొని వీల్లేదు స్థితి నువ్వు గొప్పకారాన్ని మీరు జరిగించి నీ ఒక వాక్యం వేసుకోవా మాకు ఆహారంగా మారాలా ఇస్తు ప్రభా ఒక వాక్యం మాకు ధైర్యాన్ని ఇవ్వాలా ఇస్తు ప్రభావ మరి ముఖ్యంగా మాలో సంపూర్ణంగా విశ్వాసం మీరు దయచేయండి ప్రభావ ఈ లోకంలో ఉన్న తెగుల గురించి ప్రార్థిస్తున్నావు ప్రతి బిడ్డకి ఆ తెగుండి మీరు వ్యక్తి దయచేయండి మాకు ఎలా వేసు ప్రభు నువ్వు కాపాడుతున్నావో మళ్ళా వేరే బిడ్డ మీరు కాపాడండి ఆ తెగులను మనం రక్షించండి సమాధాన పరిచయండి అదే విధంగా చేసుకోవాళ్ళు నిజమైన దేవుడు ఏసు ప్రభు సత్యమైన మా కరపు తన రక్తం పెట్టి కొన్నాడని తెలుసుకోవాలా సురభా నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి ఎంతమంది తనారోగ్యంతో బాధపడుతు ప్రతి బిడ్డకి మీరు ఆరోగ్య బలం శక్తి దయచేయండి మళ్ళీ అదే విధంగా సురూభ డాక్టర్ల పట్ల నర్సుల పట్ల మీరు జాలి ప్రేమ ఓపిక సాహసం దయచేయండి సురభా మళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు భయంకరంగా దోచుకొని వీల్లేదు నువ్వు గొప్ప మీరు జరిగించండి ప్రతి కుటుంబంలో వేస్తా పేదవాళ్ళకి ఈ అనారోగ్యం రానికి వీల్లేదే సుదా ఒకవేళ వాళ్ళకి స్పభ ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంటే మీరు తీసివేయండి ప్రతి బిడ్డ కనీసం రెండు బుట్టలు భోజనం భుజించాలా మరి ముఖ్యంగా చేస్తుంది మరి అదే ఈ దేశంలో ఆర్థిక ఇబ్బందిని మీరు తీసివేయండి ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలా మరి ముఖ్యంగా చేస్తుంది ఈ వాతావరణాన్ని మీరు అదుపులో పెట్టుకోండి ఈ వర్షాల ద్వారా ఎలాంటి పంట నష్టం గాని ఆస్తి నష్టం కానీ జరగడానికి వీల్లేదు నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించి నీ రాకడం మమ్మల్ని సిద్ధపరచుకోమని యేసుక్రీస్తున్నాం ప్రార్థన చేస్తాను సోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనదు దేవ మహిమ స్వరూప తండ్రి పరిశుద్ధుడానికి స్తోత్రం అయినా గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రవ్వా సురక్షితంగా కాపాడి అయినా నీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రవ్వా మమ్మల్ని నీకు వందలేదు ప్రవ్వా నీకే కృతజ్ఞత స్థుతులు అర్పించుకున్నానైనా సమస్త ఘనత మహిమ నీకే కలుగుయా ఆయన ఇసు ప్రవణతాన్ని దినవంతం మీ కృపణ మాకు నడిపించమని ప్రధిష్టమీ వాకి చివరి బలపరచని ప్రవ ఆయన ఇసు ప్రవణతాన్ని ప్రతిక్షణం ప్రభావ పరిశుధాత్మను మేము నడిపించబడాల ప్రవ ఆత్మ కలిగించే ఐక్యంతో మేము కాపాడకు మళ్ళీ శ్రద ఓ ప్రభావ మేము జీవించాలా ప్రవ నైనా అనేకుల మీ తట్టు మీద నడిపించాల ఆత్మీయమైన అనుభవం లక్కి అలాంటి ప్రభావ సమాధానం ఐక్యతలకి మేము నడిపించాలి అనేకుల ప్రవ అలాంటి సేవ ఆత్మ నడిపి్యమని ప్రార్థిష్టమైన గొప్ప దైవానికి స్తోత్రమైన వైరస్ బాధితులు ప్రధిష్టమైన పతి బిడ్డను తాకని ప్రభావ స్వస్థపచ్చుని ప్రవ మీ కృపలో మీరు భద్రపరచుకుని అయినా మీ కనికరిని చూపించమంత ఆదిష్టమైన గొప్పదేవ కలువరిశిలో అయినా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రవ్వ సంపూర్ణి స్వస్థతను దాని ఆదిష్టమైన స్వస్థపచ్చేది మీరు ప్రభా నైనా నీకు వర్ణాలైన తండ్రి ఇస్తు ప్రభ మీ వైపు చూడాల ప్రతి ఆత్మ ప్రభావ ఆయన ఇస్తు ప్రభ ఆత్మకు నశించబద్దు ప్రభావ అందరూ రక్షింపబడాల ప్రభావ మీకు రక్షణ ప్రణాళికలో ప్రతి ఒక్క బిడ ఉండాలి ఇస్తు ప్రభా ఆయన మీ బహు సమీపేది ప్రవ్వా కానీ మేము సిద్ధపడాలి అనేకులు మేము సిద్ధపరచాలి ప్రవ్వ కానీ శివులు మమ్మల్ని నడిపించే ప్రతి బిడ్డలు స్వస్థపరచండి శివులు దశలైన గానీ ప్రవ్వాళ్ళ జీవితంలో ప్రభు మీరు సమర్పించుకోలేన ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోవాలంటే రక్షించుకున్న మీకు కృపణ అనుగ్రహించిన మీ కనికరిని చూపించి ప్రవ్వ నీకు వనాలైన గొప్ప ఇంత ఘోర పాపని క్షమించే దేవుడు ప్రవ్వ ఎంతో మంది ప్రభు లోకంలో ఉన్నారు ప్రభాయన ప్రతి బిడ్డను క్షమించండి వాళ్ళు మీతో నడిపించుకొని వాళ్ళకి వార్త ప్రకటించబడాలి ఎంతో మంది ప్రభు ఓ ప్రభు మంత్రగా ఉన్నారు ప్రభా ఇస్తు విగ్రహార్కులు ఉన్నారు మోసగాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ప్రభా వాళ్ళందరూ ప్రభావ వాళ్ళందరి కోసం కూడా మీరు రక్తాన్ని ఆచిన కలవరిచిలా జ్ఞాపం చేసుకుని కనికరించి ప్రభావ వాళ్ళకి వార్త ప్రకటించబడాలి వాళ్ళ జీతాలు కూడా మీ వైపు తిప్ప తిప్పబడాల ప్రభావ ఆయన ఆదిత్యగా ప్రతి బిడని ఆకర్షించుకొని ఆయన వాళ్ళకి వాళ్ళెంత భయం పడుకున్న ప్రభుత్వాలు ప్రేమతో ప్రభావాలకు మీ వాఖ్యను ప్రకటించలాగన ఆయన మమ్మల్ని ప్రార్థిష్టం అనేక బిడమి నడిపించండి అనేక ప్రాంతాలను ప్రతి బిడమి నడిపించండి అయినా ఇసు ప్రభా కోత ఉంది ప్రభావ పనివారి కొద్దిగొన్నైనా ప్రవణ తను ఇసు ప్రవణతని పనివారిని దయచని ప్రార్థమైనా అయినా ఇసు ప్రభు మీ రాకుడు బహు సమీప ఉంది ఇంకా అనేక ప్రాంతాలకు సువార్త లేదు ప్రభావ ఆయన ఇసుప్రభ ప్రతి దేశానికి ప్రభావ ప్రతి ఒక్క సువార్త ప్రకటించబడని మారుమూల గ్రామాల సువార్త లేదు ప్రభావ తండ్రి మీ పేరు ప్రజలు ఉన్నారు ఈ లోపల ఎంతో మంది సువార్తలు తెలియని వాళ్ళు ఎన్నో మార్మూల గ్రామాల ప్రభావా గ్రామాలకు కూడా స్వార్థ ప్రకటించబడాల ప్రభా నైనా ఇసుప్రవ మీ రాక తొలింది ప్రభా నైనా ప్రభావ ఐకిమైన విచారాలు కొట్టుకుని పోకుండా మీరు సహాయపడే ఈ పనులు త్వరగా మేము ముగించుకోవాలా ప్రభావా ఆయన మీ యొక్క పనులు కొనసాగాల ప్రభావ ఆయన ఇన్ని సమయంలో కానీ ప్రభావ మేము ముందుకు పోవాలా ప్రభా ఆయన ఇసుప్రభ మేము తీర్మానించుకున్నాం ప్రభావ మా తీర్మానం ఆశీర్వదించడం ప్రభావ ఆయన ఇన్ని శ్రమించిన కానీ ప్రభావ ప్రకటించిన శిష్యుల కాలంలో ప్రభావ ఆయన మేము కూడా ఆ రీతిలో మేము మీ వాక్యం ప్రజ్వలింపజేయాలా అనేక వ్యాధింపజేయాలా వాళ్ళు చేసినారు ప్రభావ అంత అంత గంభీరమైన సేవ చేసిన ప్రతి దశలో మయమర్చినారు ప్రభా ఆయన ఇసు ప్రభావ ఇంత చిన్న శ్రమస్థి భయపడుతున్న మనుషులను ఆయన శ్రమే దాంట్లోనే ఆలోచిస్తూ పడిపోతున్నాయి క్షమించండి కనికరించుపించిన ఆయన వాటన్నిటిని జయించి ముందుకు పోవాలా జయ జీవితం కలిగి ఉండాలా అవుల రీతికి జీవించాడు అది మేము మాదిరిగా మేము చూస్తున్నాం ప్రభావ ఆయన మేము కూడా ప్రభా మా జీవిత కాలంలో మా యాత్ర మేము ముగించుకున్నంత వరకు ప్రభావ మేము నిశ్రమించదు ఆయన ఇసుక సేవ జీవితం నడిపించమని ప్రార్థమైన గొప్ప దేవ జాశివాణి గురించి ప్రారంభిస్తామైనా స్వస్థపచ్చు మని ప్రార్థిష్టమైన ఆయన తాకి స్వస్థపచ్చు నీకున్నాను ప్రభావ భాస్కర్ సార్ తాకి స్వస్థపచ్చి నీకు ఇంకా పూర్ణ స్వస్థ అభ్యుడు చేయండి ఎఫరెన్స్ సార్ ప్రభావ తండ్రి వాళ్ళకి వాళ్ళ గురించి ప్రవ చాం సార్ మందు గురించి ప్రారంభిస్తామైనా చక్ర దిగారి గురించి దీవించి ఆశ్వదించాను వాళ్ళ చీతలు మీరు గొప్ప ఈ గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరు ఒకే ఆత్మ కలిగి ఒకే బంధం కలిగి మేము ఉండాలి ప్రవా ఆత్మ కలిగించి ఐక్యతను ప్రవ మీకు పరిశుభాత్మ అనిపింపు మీకు వాక్యమైన పరిచర్లు మేము అంతటం ప్రవ్వా చివరి వరకు ప్రభావే ఒకే ఐక్యత కలిగి మేము జీవించాలా ప్రవ్వా ఆయన మీ రాకుడి పర్యంతరం ప్రవ్వా శ్రమ వచ్చినా కానీ మేము విడిపోకుండా ప్రభావ ప్రేమల నుంచి మమ్మల్ని ఏది కూడా విడదీయదు మీ వాక్యమే ప్రేమనైనా మీ ప్రేమే మమ్మల్ని జయించేది ప్రవ్వా ఆయన ఈ పరిచర్లు మేము తొలగిపోకుండా ప్రవ్వా అంత వరకు ప్రవ పట్టుకొని జీవించాలా ప్రవ్వా అలాంటి బిడల్గా మాకు రూపంలో పత్తి బిడ్డలు తయారు చేయాలి ప్రతి సంఘాన్ని రీతిగా ప్రవ్వా ఆయన నీకు అన్న ఖడ్గమైన హింసైన కరువునా వస్త్రీంతులు ఏదొచ్చినా కానీ ప్రభా క్రీస్తు ప్రేమ ఎడబాపన మీ పౌరులు భక్తులు రూఢిగా చెప్తున్నారు ప్రవ్వా ఆయన ఆయన జీవించిన ఆ రీతిగా ప్రభావ అన్ని అనుభవించినయన అన్ని అన్నింటి రుచి దూషిని కాని పడిపోలే మీ ప్రేమలు చివరి వరకు ఉన్నట్టు మీ కొరకు అదే ఆత్మ విశ్వాసంతో ప్రభావ సంపూర్ణమైన ప్రభావ దీర్ఘచాంతతో పట్టుదలతోని ప్రభావ మీ ఆత్మ పరిశుధాత్మలో ఎప్పుడు ఆనందం మాకునైనా మీ ఆత్మతో ఎల్లప్పుడు మేము ఆనందించాలి శృతించాలని మరమపరచాలా అది సేవా జీవితం నడిపించండి మా దేశ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరించి మా దేశమంతా రక్షణ నడిపించాను ప్రభావ దేశం పట్టని కృపజ్ పండి కొన్నాడు గొప్ప గొప్ప సైతం మా దేశం లేవనెత్తని జవనస్తుందర అభిషేకించిన విషయాలు వాడుకోండి ప్రభావం బంధకాల నుంచి ఒక ప్రతి ఒక్కరి బిడల గు ప్రభావ మీరే గొప్ప విజయం అని నా ప్రభావ ఇంకా రాని బిడ్డలు కూడా మీరు ప్రభావ మీ జ్ఞాపకం చేసుకుని బలపర్చని పని వాటి అంతట్లో ప్రభావ విజయం గురించి మీకు గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోని వారి జీతంలో గొప్ప విజయాలను గురించి మనకు ఆదిష్టమైన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపచ్చని ప్రభావ అక్కసారి స్వస్థపరచని ప్రవ అనారోగ్యం కొట్టిపోయినా నీరసాన్ని ఏ స్థానంలో కొట్టివెండి ప్రవ్వా సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్న ఏసు క్రీస్తు నామలయ మీరే స్వస్థపచ్చని మహిమ ఉందండి ప్రవ్వా జీవించ బిడ్డగా తయారు చేసి ఓ ప్రభావ రాని బడ్డ త్వరగా నడిపించే ప్రవ ఓ ప్రభావ ఇంకా ముందు ముందుకు నడిపించని ప్రభావ ఇంకా అనేకమైన విషయాలు మేము చూడాలా మీరు గ్రహించాల ప్రభావ మీ జ్ఞానంలో మేము ఏకాత్వం పొందాలా ఐక్యత పొందాలా ప్రభావ ఇంకా మీరు తెలుసుకోవాలా మాకు ఎన్నో పెట్టినారు వాటి అన్నిటి మీరు తోడుకోవాలా ప్రభావ తీసుకోవాలని మీ దగ్గరించినైనా మీరు సమయం పెట్టాలా ఓ ప్రభు మీ అలిసిపోకుండా ప్రవ కొట్టుకొని ఈ లోకంలో ప్రవ్వా ప్రత్యక్ష మీ వైపు చూసి మీ ముందు పోలవన్న సహాయపడి మా ఇంకేమైనా బలహీత ఉంటే ప్రవ్వా కొట్టివేంటి ప్రవ మాకు విడదలు కల్పించిన కైకర్ చూపించి కృప చూపించి నడిపించి మీ అందరూ విశ్వాసంతో ఆసక్తితో అధికం చేసే ప్రవ ప్రతి చోటి మీకు మమ్మల్ని అందరినీ సాహి నిలబెట్టుకుని మీ రాకరికి మమ్మల్ని సిద్ధపరచుకోమని త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించే నాంతింది రామేన్ రామేన్ మన ప్రభు అయిన ఈసుక్రీసు కృపా సమాధానం నడిపి మనకి అందరికీ స్వచ్ఛత సమాధానం ఐక్యత సదాకాలం మనకు అందరికి తోడైన మెయిన్ ఆ మెయిన్